అసలాము అయికు వరహతుల వరకా అల్లందుల్లా రసూలిల్లా వలా అలీహి వసహబిహి వన్ వాలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి నుండి మనం త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకుందాము త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండాలి అన్నటువంటి కాంక్ష కోరిక తపన ఆలోచన కలిగి ఉన్న విశ్వాసి త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం ఎందుకంటే పుణ్యాలతో త్రాసు బరువుగా అవుతూ ఉంటే పాపాలు పెరుగుతూ ఉండడం వల్ల మన పుణ్యాల త్రాసు తేలికగా అవుతూ ఉంటుంది అందుకు ఇహలోకంలో మన ఆత్మ శరీరాన్ని వీడకముందే పాపాల నుండి స్వచ్ఛమైన తోబా చేసుకోవాలి మాటి మాటికి అల్లాతో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి ఈ శీర్షిక వింటూ మీరు ఎలాంటి బాధ చింత ఆవేదనకు గురి కాకండి ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం మీలో ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో ఉన్నారు లేదా చేసి ఉన్నారు లేదా కనీసం దాని యొక్క అవగాహన ఉంది కదా కొంత డబ్బు పెట్టి ఒక చిన్న కొట్టు తెరుచుకున్న తర్వాత అందులో ఒకటి మూలధనం ఆ మూలధనంతో కొంత సరుకు తీసుకొచ్చాము ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభం చేశాము ప్రతి సరుకుపై ఏదో కొంత లాభం ప్రాఫిట్ దాన్ని నిర్ణయించాము అయితే సామాన్ సరుకు అంతా అమ్ముడు పోతూ ఉన్నది పోతూ ఉన్నది మంచి లాభాలు వస్తున్నాయి అని సంతోషపడిపోతామా లేక మరేదైనా విషయంలో మనం జాగ్రత్త కూడా పడుతూ ఉంటామా జాగ్రత్త పడుతూ ఉంటాము కదా ఏదైనా సామాన్ చెడిపోయి అమ్ముడు కాకుండా అలా నష్టపోతామా అని దుకాణంలో సామాన్ ఏదైనా ఎలుకలు కొరికి ఇంకా వేరే రకంగా నష్టమై మనకు ఏదైనా లాస్ జరుగుతుందా లేదా ప్రాఫిట్ మంచిగానే ఉంది దంద చాలా మంచిగా నడుస్తూ ఉన్నది కానీ మన ఖర్చులు ఎలా ఉన్నాయి ఆ ఖర్చుల విషయంలో కూడా మనం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము తీసుకుంటామా లేదా అలాగే విశ్వాసం ఒక మూలధనమైతే సత్కార్యాలన్నీ కూడా మనకు ప్రాఫిట్ని లాభాన్ని మంచి ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటే ఈ పాపాలు అనేటివి లాస్కు గురి చేసేవి వాటి నుండి జాగ్రత్తపడి ఉండడం ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండి పాపాలు చేయకుండా ఉండడం ఏదైనా పాపం జరిగిన వెంటనే దాని పరిహారం ఏంటో తెలుసుకొని దాన్ని చెల్లించి పశ్చాత్తాప రూపంలో కానీ వేరే సత్కార్యాలు చేసే రూపంలో కానీ ఏ రూపంలో ఉన్నా కానీ మరింత పెద్ద లాస్కు గురి కాకుండా వెంటనే సర్దుకోవడం చాలా అవసరం ఒక సందర్భంలో ఆయుష రవి అల్లాహోతాలా అనహ ఇలా తెలిపారు నీవు పరలోకాన అల్లాతో కలుసుకున్నప్పుడు ఎంత తక్కువ పాపాలతో కలుసుకుంటావో అంతే నీ కొరకు మేలు ఈ లోకంలో ఎవరైనా పుణ్యాత్ములను చూసి వారికంటే మరీ ముందుగా మనం ఉండాలి అన్నటువంటి కోరిక వ్యక్తి పాపాల నుండి తప్పకుండా దూరం ఉండాలి ప్రళయ దినాన త్రాసు నెలకొల్పడం జరుగుతుంది దానికి రెండు పల్్యాలు ఉంటాయి ఒక పల్లెంలో పుణ్యాలు మరొక పల్లెంలో పాపాలు ఒక పల్లెంలో సత్కార్యాలు మరో పల్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది ఆ సమయంలో పాపాలు ఎక్కువగా ఉండేదింటే పాపాలు ఎక్కువగా ఉండేదింటే ఆ పల్లెం బరువుగా కిందికి జారితుంది మరియు ఈ పుణ్యాల త్రాసు తేలికగా అయి మీదికి పోతుంది అప్పుడేం జరుగుద్దివాజీ ఫి ఐషిన్ ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో అతను తనకు ఇష్టమైన మనోహరమైన జీవితం గడుపుతాడు మరెవరి పుణ్యాలత్రాసు తేలికగా ఉంటుందో అతని స్థానం హావియా అవుతుంది ఏంటి హావియా నారుణ్ హామియా అది చాలా రగులుతున్నటువంటి అగ్ని अंदवल से वे अपाल अने रे रखा उद्य पापाल चापाल गुनाहे कबीरा गुनाहे सवीरा घोरमे पापा चला घोरमरको चिना पापाताई घोर पापाल जाबिता ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మనకు తెలియజేశారు వాటిలో కొన్ని ఘోర పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే సర్వ సత్కార్యాల్ని భసం చేసేస్తాయి చివరికి ఏ ఒక్క పుణ్యం కూడా మిగలదు ఇక పుణ్యమే పుణ్యాల త్రాసులో ఏమి మిగులుతుంది అందుకు మనిషి స్వర్గంలో పోవడానికి అవకాశం కూడా నశించిపోతుంది అయితే గమనించండి మరిన్ని వివరాలు ఇక ముందుకు రానున్నాయి కానీ చిన్న పాపాలు అంటే అయ్యో చిన్నవియే కదా అని విలువ లేకుండా మీరు చూడకండి ఎలాంటి భయం లేకుండా మెదలకండి చిన్న పాపాల విషయంలో ఒక భయంకరమైన విషయం ఏమిటంటే ఒక సమెత చెప్పాలా ఒక్కొక్క పుల్ల కలిసి మోపెడవుతాయి ఒక్కొక్క చుక్కనే కదా వర్షపు పడేది వర్షమేలా కురుస్తుంది కానీ ఆ ఒక్కొక్క చుక్కనే సముద్రం సైలాబ్ పెద్ద తుఫాన్ తీసుకొస్తుంది పర్వతం దేన్నంటారు ఒక్క రాయినా కొన్ని రాళ్ళ సముదాయాన్ని అలాగే చిన్న పాపాలు చిన్నవి చిన్నవి చిన్నవి చిన్నవి చిన్నవి అర్థమైందనుకుంటాను ఇక చెప్పే అవసరం లేదు కదా మహాశైవలారా చిన్న పాపాల్ని మాటి మాటికి చేస్తూ ఉంటే అవి కూడా ఘోర పాపాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది అయితే ఇక ముందు కార్యక్రమాల్లో మనం ఘోర పాపాలు వాటి నష్టాలతో పాటు ఆ ఘోర పాపాలు ఏమేమున్నాయి ఏ పాపాలు పుణ్యాలను నశింపచేసి త్రాసు బరువును తగ్గిస్తాయి అవి ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మహాశివులారా పాపాలు రెండు రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము అయితే ముందు చిన్న పాపాల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము చిన్న పాపాలు వీటి గురించి అల్లాహుతారా మనకు ఒక వాగ్దానం చేశాడు శుభవార్త ఇచ్చాడు అదేమిటంటే చిన్న పాపాలని మన్నించేస్తాడు క్షమించేస్తాడు అని మనకు తెలిపాడు మరి ఈ క్షమించడం ఈ మన్నించడం అనేది స్వయంగా అల్లా తరపున అంటే ఏ పున్యానికి బదురుగా కాకుండా స్వయంగా అల్లాయే క్షమించడం అట్లనే మరొక రకం మనం కొన్ని విధులు నిర్వహిస్తాము కొన్ని పుణ్యాలు చేస్తాము ఉదాహరణకు వదు చేయడం నమాజ్ చేయడం ఉపవాసం ఉండడం హజ చేయడం ఇంకా అలాంటి సత్కార్యాల ద్వారా కూడా చిన్న పాపాలు మన్నించబడతాయి అని కూడా మనకు అల్లాహుతాలా శుభవార్త ఇచ్చాడు కానీ ఈ శుభవార్త మనం అందుకోవడానికి రెండు శరతులు రెండు నిబంధనలు కూడా ఉన్నాయి ఏమిటి అవి మొదటి నిబంధన చిన్న పాపాలు మన్నించబడాలంటే మొదటి నిబంధన ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి ఘోర పాపాలు చేస్తూ చిన్న పాపాలు కూడా మన్నించబడవు రెండవ నిబంధన ఈ చిన్న పాపాల్ని కూడా చిన్నవియే కదా అన్నటువంటి భావన ఉండకూడదు దీనికి ఒక చిన్న సామత ఇవ్వాలా ఒక మనిషి మీ ముందు ఒక చిన్న తప్పు చేశాడనుకుందాం చేసి మీరు చూసిన వెంటనే సారీ క్షమించండి అతను సారీ అని నోటితో చెప్పకముందు అతని యొక్క అని సారీ చెప్తున్నట్లు లేదండి పర్వాలేదు పర్వాలేదు అట్లేం లేదు అని స్వయంగా మనమే అతన్ని క్షమించేసే ప్రయత్నం చేస్తాము చేసింది అతను చిన్న తప్పే కావచ్చు కానీ మీరు అతని వెంట చూస్తేనే ఏంట్రీ తిరిగేసి గుడ్లు తెరిచి అయితే ఏంది ఈ విధంగా ఎదురు మాట అంటే చేసింది చిన్నదైనప్పటికీ అయ్యో తప్పు జరిగింది కదా అన్న భావన లేకుండా విర్రవీగడం గర్వం చూపడం ఇది మనం మానవులకే నచ్చదు విషయం అనుకుంటాను ఈ విధంగా మహాశివులారా మన చిన్న పాపాలు మన్నించబడాలంటే ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు చిన్న పాపాలని అదే చిన్నవియే కదా అన్నటువంటి భావనలో ఉండకూడదు చదవండి పురాణిక ఇయాయత్నూ ఎవరైతే చిన్న చిన్న తప్పులు పాపాలు తప్ప ఘోరమైన పాపాల నుండి మరియు అశ్లీలమైన కార్యాల నుండి దూరంగా ఉంటారో అలాంటి వారి పట్లని నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు కరుణించేవాడు ఏమర్థమైంది పెద్ద పాపాల నుండి మహా అశ్లీల కార్యాల నుండి దూరం ఉంటేనే చిన్న పాపాలను మన్నిస్తాడు అన్నటువంటి శుభవార్త ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఇది సూర్య నజములోని ఆయత్ ఆయత్ నంబర్ ముప్పై రెండు అయితే సూర్య నిసా నంబర్ ముప్పై ఒకటిలో ఇలా తెలియబరిచాడు మిమ్మల్ని వారించబడుతూ ఉన్న ఘోర పాపాలకు మీరు దూరంగా ఉన్నారంటే మీ చిన్న పాపాలను మేము మన్నించేస్తాము మరియు గౌరవప్రదమైన స్థానాల్లో మిమ్మల్ని ప్రవేశింపజేస్తాము గౌరవప్రదమైన స్థానాలు ఏమిటి సర్గాలు ఈ రెండు ఆయతులకు తోడుగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ం వారి యొక్క ఈ హదీత్ను కూడా వినండి మాజం కబీర్ తబ్రానిలో ఈ హదీత్ ఉంది షేహల్బానీ రమహుల్లా సహహుల్ జామేలు ప్రస్తావించారు రెండు ఆరు ఎనిమిది ఏడు ఫైన్నమా మథలు మొహక్కిరాతి ఊబి కమథలి కౌమిన్ నజలు బతనవాదిన్ మిరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి అల్పమైనవి కదా చిన్నవియే కదా అనుకోవడం ఎంత భయంకరమో దాని యొక్క దృష్టాంతం ఇలా ఉంది కొందరు ఒక ప్రాంతంలో దిగారు వారు అక్కడ వంట చేసుకోవడానికి ఏ అగ్ని లేదు కొంతమందిని పంపారు ఒక వ్యక్తి ఒక పుల్ల మరొక వ్యక్తి ఒక చిన్న కట్టె ఈ విధంగా కొందరు కొన్ని పుల్లలు కొన్ని చిన్న చిన్న కట్టెలు కొన్ని ముక్కలు తీసుకొని వచ్చారు అవన్నీ జమా చేసిన తర్వాత ఏమైంది మంచి మంట మంచి వంటకాలు చేసుకున్నారు ఈ విధంగా చిన్న పాపాలను కూడా అల్లాహు పట్టడం వాటి గురించి మందలించడం మొదలుపెట్టాడంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి అవన్నీ మనిషిని వినాశనానికి కూడా గురి చేస్తాయి అందుగురించి చిన్నవియే కదా అన్నటువంటి అల్పమైన భావంలో పడకూడదు మనిషి చిన్న పాపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం హజరత్ అబూ అయ్యూబ్సారి రది అల్లాహు అను తెలిపారు ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేసి మరిచిపోతాడు సత్కార్యాల్లో ఉంటాడు ఆ పాపాల పట్ల క్షమాపణ కోరుకోవడం మన్నింపు వైఖరి అవలంబించడం ఏది పాటించడు అదే స్థితిలో అల్లాను కలుసుకుంటాడు చివరికి ఆ పాపాలు అతన్ని వినాశనానికి గురి చేస్తాయి మరొకే వ్యక్తి అతని నుండి పాపం జరుగుతుంది కానీ అతడు భయపడుతూ ఉంటాడు అల్లాతో క్షమాపణ కోరుతూ ఉంటాడు చివరికి అల్లాను కలుసుకున్నప్పుడు అల్లాహుతాల అతన్ని మన్నించి అతనికి మోక్షం కలిగిస్తాడు హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రది అల్లాహుతాను గారి యొక్క ఈ కొటేషన్ని హాఫిదబ్ నజర్ అస్లాని రహమతుల్లా అలీ ఫతల్ బారిలో ప్రస్తావించారు సహీ బుఖారి హదీత్ నంబర్ ఆరు నాలుగు తొమ్మిది రెండు యొక్క వ్యాఖ్యానంలో ఇప్పుడు మహాశివులారా ఘోర పాపాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఘోర పాపాన్ని దేన్ని అంటారు ఈ విషయం అర్థమైంది అంటే మిగతవి చిన్న పాపాల్లో లెక్కించబడతాయి అన్న విషయం కూడా బోధపడుతుంది కుర్హాన్ మరియు లో ఏ పాపాన్ని ఘోర పాపం అని తెలపడం జరిగిందో పెద్ద పాపం అని తెలపడం జరిగిందో అవి ఘోర పాపాలు మరియు ఏ పాపం గురించి అయితే ఇహలోకంలో హద్దు నిర్ణయించడం జరిగినదో ఉదాహరణకు దొంగ యొక్క చేతులు కట్ చేయడం వ్యభిచారం చేసిన వారిని వంద కొరడా దెబ్బలు ఒకవేళ వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంపడం ఇలాంటి హద్దులు ఏవైతే నిర్ణయించబడినవియో ఆ పాపాలు మరియు ఏ పాపాల గురించైతే నరకం యొక్క శిక్ష అని హెచ్చరించబడిందో మరియు ఏ పాపాలు చేసే వారి గురించైతే शापनार्धन जो इवीक घोरपापाबड़ताई अलापाल फासीख अपराधी ये पापा चार फासीखनी अलंब जो आपाल घोर पापा लगभग जी अग मन बाध्यता అలాంటి హదీసులను అలాంటి ఆయతులను మనం చూ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి ఉదాహరణకు ఒక హదీసు వినండి ప్రవక్త సలహా అలెస్ని తెలిపారు ఇన్ ఆ అవమద్దులూబ్ పాపాల్లో మహాఘోరమైన పాపాలు ఇన్ ఆ అదమద్లూబ్ అయిందల్లా అల్లా వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి రజులు తజవ్వజ రజునున్ తజం వజం్రా అతన్ ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెన్లాడాడు ఫలమ్మ కదా హాజ మిన్హా తల్లకహా అతనితో రాత్రి గడిపి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు వదహ బి మహరిహా ఆమె యొక్క మహర్ను కూడా తినేశాడు మహర్ కూడా తీసుకున్నాడు రిటర్న్ లేదా ఇస్తారని వాగ్దానం చేసి ఇవ్వలేదు ఇది కూడా ఘోర పాపాల్లో ల లెక్కించబడింది వరజులు ఇస్తామల్ అరజులన్ ఫదహబీ ఉజరతి ఒక మనిషి మరో మనిషికి మనిషిని ఒక మజ్దూరిగా తీసుకున్నాడు మరి అతనికి ఇచ్చే మజూరి ఏదైతే ఉందో బత్యం ఏదైతే ఉందో అది వేయకుండా తానే ఉంచుకున్నాడు తినేశాడు మూడో వ్యక్తి వ ఆహర్ వ్యక్తులు అబథన్ ఎవరైతే ఏదైనా పశువును ఏదైనా పక్షిని వృధాగా చంపేస్తున్నాడు షికారి చేయడం పేరుతో లేదా కొందరికి అలవాటు ఉంటుంది కుక్కలను పిల్లులను పరిగెత్తించి వెనుక రాళ్ళతో కొట్టి ఇంకా వేరే విధంగా అయితే మహాశివులారా ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మహాశివులారా పాపాల విషయాల్లో ఖురాన్లో కానీ హదీదులో కానీ మరొక విషయం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వాటిని అంటారు ముహ్బితోల్ అహమాల్ సత్కార్యాలను నశింపజేసే పాపాలు అని వాటి నుండి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇన్షాల్లా తరువాయి భాగాల్లో అలాంటి కార్యాల గురించి దీని ద్వారానైతే మన త్రాసు తేలికగా అవుతుందో దీని ద్వారానైతే త్రాసు యొక్క బరువు తగ్గిపోతుందో ఆ పాపాలను తెలుసుకొని వాటి నుండి దూరం ఉండే మనం ప్రయత్నం చేద్దాము అల్లాహతా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అన్ని రకాల పాపాల నుండి ఘోర పాపాల నుండి చిన్న పాపాల నుండి మరియు ముహ్బితాతుల్ అహమాల్ సత్కార్యాలను నశింపజేసే పాపాల నుండి కూడా అల్లా మనల్ని దూరం ఉంచుగాక వలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా